నిర్వికల్పస్థితి ఎందు సహజంగా ఉన్నాడు తన స్వరూప జ్ఞానంలో నిర్వికల్ప సమాధి నిష్ఠుడే ఉన్నాడు కానీ దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధి సంఘాతాన్ని చూస్తే సంకల్ప వికల్పాత్మకమై పనిచేస్తున్నట్లుంది ఇప్పుడు ప్రశ్న ఏమడిగా అంటే ఏ శ్రీకృష్ణ పరమాత్మ ఇంతకీ రథంతో లేడంటారా రథం తోరాలి అంటే యుద్ధంలో అసలు ఎన్ని బాణాలు ఎన్ని ఆయుధాలు ఎన్ని అస్త్రశస్త్రాస్త్రాలు ఎక్కడ దెబ్బ దగుతుందో చూసుకోవాలి రజకుండి కాచుకోవాలి గుర్రాలను కాచుకోవాలి జాగ్రత్తగా వాటిని రెడీ చేసుకోవాలి అటుపరిగట్టాలి ఇటుపరికెట్టాలి అంత వృద్ధాప్యంలో ఆయన ఎలా చేసాడో అసలు ఇవన్నీ పైగా ఏం చెయ్యాలి ఇంత పని చెయ్యాలి కానీ నిర్వికల్ప సమాధినిష్ఠుడై ఉండి చెయ్యాలి మనమేం చేస్తున్నామండి ఇప్పుడు మనం చేసే పని మహాభారత యుద్ధాన్ని పోల్చి చూద్దాం మహాభారత యుద్ధాన్ని స్వయముగా తానే నిర్వహించి నిర్వికల్ప సమాధి నిష్ఠుడై ఉన్నానన్నాడు పరమాత్మ ఇవన్నీ నాలోనే జరుగుతున్నాయి నా బయట జరగడం లేదు ఆల్రెడీ నాలో జరిగిపోయినాయి కొత్తగా జరగడానికి ఏమి లేదు కానీ నేను ఇవేమీ కాదు నేను దీనికి అవతల ఉన్నటువంటి నిర్వికారిణి అవికారిణి అవినాశిని పరమాత్మ గుణనాశన రహితుడైన వాడు పరమాత్మ అని తన స్థితి గురించి తానే చెప్పుకున్నాడు నిర్వికల్ప సమాధినిష్ఠుడను ఏదో నీతో పాటు ఇక్కడే రథం మీద కూర్చున్న రథం తోలుతున్నట్టు నేను కనపడ్డా నా సహజ స్థితి ఎందుకు నేనెవరిని నేను పరమాత్మ ఏకకాలంలో సర్వధారిని సర్వాధారిని సర్వసాక్షిని కూడా సర్వకారణం కూడా నేనే సర్వగతము కూడా నేనే అన్నప్పుడు ఏమైంది ఇప్పుడు చంపే అర్జునుడు పరమాత్మే చనిపోయే భీష్ముడు పరమాత్మే ఆ విషయం భీష్ముడికి ద్రోణుడికి వాళ్ళందరికీ తెలుసు ఎందుకని వాళ్ళందరూ ఆల్రెడీ ఆ స్టేజ్కి రీచ్ అయ్యారు చెయ్యారు కాబట్టి భీష్ముడు విష్ణు సహస్రనామం చెప్పగలిగాడు కాని రేపతే ఎలా చెప్తాడు కాబట్టి వాళ్ళకేం దుఃఖం లేదు నీ చేత చంపబడుతున్నా వాళ్ళకి తెలుసు వాళ్ళ టైం అయిపోవచ్చుందని సరే పోతే పోయింది రే ఏదో కారణంతో పోవాల్సిందేగా నిమిత్త కారణం ఏదైతే మాకేమిటి అనుకున్నారు ఉపేక్షించారు యుద్ధం చేయాలి చేశారు వాళ్ళ ధర్మం చేశారు నువ్వు కూడా నీ ధర్మం నువ్వు చేస్తా వాళ్ళని వేసేస్తావు అంతే నీవు పరమాత్మవే వాళ్ళు పరమాత్మే మధ్యలో ఈ నిమిత్త కారణమన్న యుద్ధము లేనే లేదు అని మహాభారత సంగ్రామం గురించి పరమాత్మ భగవద్గీతలో మనకి చెప్తున్నట్టుగా కనబడుతుంది విశ్వరూప సందర్శన యోగంలో అదే కదా చెప్పింది ఆయన కాలోస్మి లోకృత్ ప్రవృద్ధో లోకాన్సమాహత్ మిత్ ప్రవృత్త ఉరే ఈ మహాభారతం ఏమిటర ఈ భారత యుద్ధం కాదు పద్నాలుగు లోకాలని నేనే సృజిస్తున్నాను విసృజామి మరలా నాలోనే నేనే లయం చేసేస్తున్నాను అటువంటి బలిష్టమైన కాలస్వరూపుడు పరమాత్మ కాలస్వరూపుడు అలా నా ఉద్భవించి నాయందే కొంతకాలం ఉండి నా ఎందే లయమైపోతున్నాయి పద్నాలుగు లోకాల్లో కంబులు కసరలు కేసులు తుది అలో కంబగు పెంచి ఈ అలోకం బగు పెంజీ ఇక్కడికి అవ్వాలి కదా నువ్వు గుర్తించాల్సింది పరమును పరాత్పరమును నిద్రనే చిన్న చీకటినే తట్టుకోలేని వాడివి పెంజీ ఇక్కడిని తట్టుకుంటాడు ఎలా సాధ్యం చెప్పండి ద్విశూన్యముల మధ్యనే సృష్టి ఉంది అంటాం అందుకని ఈ చిన్న నిద్రలో వస్తుంది ఇదో శూన్యం ఇక్కడ నువ్వు లేవు నేనన్నటువంటి భర్త లేడు నేనన్న సుబ్బారావు లేడు ఇక్కడ వీళ్ళిద్దరూ డ్రాప్ అయిపోయారు వృత్తిశూన్యం అదో సృష్టి శూన్యం సమిష్టికి అది ఇంకా అవతలకు లెక్కేసాం అనుకోండి అవుడు బ్రహ్మాండ శూన్యం మహాశూన్యం మరి పరస్పరం ఏమిటయా మహాశూన్యానికి అవతలరా బాబు శూన్యాతీతం కాలాతీతం శూన్యాతీతం కాలాతీతం అంటే సంకల్పం ఉంటుందా ఇంకా అక్కడక్కడ సంకల్పంచేత సృష్టి స్థితి లయాలు అవుతున్నాయి అని బ్రహ్మాండ సమిష్టికి చెప్పినటువంటి పరమాత్మ పరాత్పరంలో ఆ పరమాత్మ కూడా లేడు ఆవరణ కూడా లేదు సద్రహితమని ఇలాంటి కైవల్య నిర్ణయాన్ని చెప్పినటువంటి పద్ధతిని మనం కాలాంతరంలో ఏం చేసాము మళ్ళా లడ్డూ జిలేబీ దగ్గరికి తెచ్చేసాం గగనేవత్ ఆరోపించాం అన్నమాట చూడండి ఎట్లయితే ఇట్లా ఆరోపించిన దాన్ని సత్యం అనుకోవడం చేత దుఃఖం వచ్చింది ఈ మొత్తాన్ని మనం పరిశీలిస్తే అంత ఆరోపితమే శ్రీకృష్ణ పరమాత్మ గుర్రాల ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది కదా వివేకానందుడు చిన్నప్పుడు ఏమవుతావురా అంటే నేను గుర్రబండి తోలే వాడు అవుతాను అన్నాడు ప్రపంచంలో అందరూ కూడా ఏదో డాక్టర్ అవుతాయి యాక్టర్ అవుతా లాయర్ అవుతా అని పెద్ద పెద్ద పేర్లన్నీ చెప్తుంటే ఆవిడ చదువుకుని అంత పెద్ద చదువు చదువుకుంటుంటే